మహాపరిశుద్ధుడ కృప కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువ మా రక్షకుడువు మా విమోచకుడు అయి ఉన్న తండ్రి పరలోకమందున్న తండ్రి పరలోకమందున్న దేవ ఎసు ప్రభా నీకే వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులు నైనా స్తోత్రములు ప్రభ గడిచిన కాలమంతా ఈ దినమంతా ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవ నీకే స్తోత్రములు ప్రభ నైనా తండ్రి దివారాత్రములు తండ్రి నీ ప్రభువ నీ కంటి పాప వలె కాచి కాపడి ఈ దినం కూడా తండ్రి నీ యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు తండ్రి సజీవమైన దేవుడు నీ సన్నిధిలో ఈ రీతిగా మమ్మల్ని నాయన చేర్చిన విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు నాయన స్తోత్రములు ప్రభ నా తండ్రి ఇదిగో నా ప్రభ ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఉంటారు అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభ పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నీ వాక్యం వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు నేను సాత్వికముతో ప్రభా వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా జీవించే జీవితం ప్రభ మాకు దయచేయండి మేము వినువారు ఉంటే మమ్మల్ని మేము మోసపరచుకున్నట్టే కానీ వాక్య ప్రవర్తించే వారినే ఉన్నాడు ప్రభ కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట మేము విని గైకొని నడుచుకోవాలా అప్పుడే మేము బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాం ప్రభా కాబట్టి నా తండ్రి ఏ విషయంలో కూడా ప్రభ నీకు గేరుగా ఉండే జీవితం మేము కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి నీకు లోబడని జీవితం నీ ఎందు భయభక్తులు కలిగి జీవితం మేము కలిగి ఉంటే క్షమించండి తండ్రి మేము ఎన్నో ప్రార్థనా అంశముల గురించి తండ్రిని సన్నిధిలో విసుగ మేము ప్రార్థిస్తున్నాం ప్రభ ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి ప్రభ నాయన ప్రతి ప్రార్థన మీరు ఆలకించేది గొప్ప దేవుడవు ప్రభ కాబట్టి తండ్రి మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నారు ఎవరైతే మా ప్రీలి యొక్క ఆరాధనలో రాలేదో వాళ్ళందరినీ మీరు యొక్క ఆరాధనలోకి నడిపించండి తండ్రి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా మీరే ఆధిపత్యం చలాయించుకొని మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్లాడు అక్కడ ఇంకా ఒక పాట బాగా మా మృతముమాచియ్యా దీనిమా మృతముమాచియయా మా దోషములను హరించి మోక్ష నివాసుచేయుటకు సుర ప్రకాశమైన ఏ సునీనామా మృతము మా ఎంతో వేడు కలరగ కూడి నినుగని యాడు వారీకి దేవ వేడుకలరగణి నినుగొని యాడు వారికి ఎంతో కీడు చేసిన పాడు వైరుని గొడుగొడనంగరి తడనము చేసి తీవీసుని నా మామృతము మా ఎంతో రుచి అయ్యా పా పములు హరి ప్రాప మా కయవ పాపములు హరిప నీవే ప్రాపు మా కయ్యా నీదాపురి నవారికరి పదలు పు గతి నవయూ నామామృమాోరుచియ్యా అక్షయా కరుణేక్ష దేవా రక్ష దివాణేక్ష భువనా రక్షని మమ్ము పక్ష రక్షించి మోక్షని రక్షణ కుదీక్ష గుని వీక్షితులమైనా మాకు ఏ నామామృతముచియ్యా అందమగుని మందిరమునా పొందుగా మేము దేవాందమీమన్ దీరమునా పుందూగా మేమూ నీసుందరాణామృతము దందములయందు గ్రోలు టుకు ప్రతి మునీనామా మృతముమా రుచి అయ్యా దేవాని నామా మృతము మా కేరు ఋచియ్యా దోషములను హరించి మోక్షని వాసులు గేయుటకు వాసుర ప్రకాశమైనా ఏని నామా ప్రేన్స్ ఆడక్క థ్యాంక్ యూ అక్క ప్రేజ్ ఏ సిస్టర్ ప్రేసలాడు సిస్టర్ ప్రెజ్లాడు సిస్టర్ పాకి నడిపించండి సిస్టర్ సరే సిస్టర్ ప్రేర్ చేసుకుందాం పరిశుధుడా మహోన్నతుడా మహాగనుడ తేజమేడ నీ పరిశుద్ధ గణమైన నామానికి కోటానకుల నమస్కారాలు వంద నాలుస్తూ తుల దేవా దేవ గడిచిన కాలమంతా అయ్యా నీ దయారెక్కల నిర్ల కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి నీకు వంద నలుస్తు స్తోత్రాలు దేవ పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వంద నాలుగు ప్రభ సాయంకాల సమయం వందు ప్రభ మమ్మలందరినీ బట్టి నీకు వంద వాక్యాన్ని ధ్యానించి చిండగా అల్పురాలన్న ఐదుగురాలను దేనికి పనికి రాని దాని ప్రభా నీ శిల్వచరణను మరుగు చేసి అయా నాతో మాతో మీరు మాట్లాడండి అయా ఒట్టి పాత్రను తండ్రి ప్రభా మందరితో మీరే మాట్లాడండి నీ వాక్యం రెండు అంచకల్లో కడ్గమ్మ అయా నాతోనూ ప్రభ వినుచున్న బిడ్డలతో అందరితో మీరు మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకో ఇంకా ఎంతమంది హానురాకి రాలేకున్నారో వారందరి సకాలంలోకి తీసుకొని రండి అని సమస్త మహిమ గంధు ప్రభావ మీరు మాత్రం పొందుకోమని నీ వాక్యం ద్వారా నా గొప్ప కన్విపు మాకు దయచేయమని ఏసు పరిశోధనంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ లూకాసు అధ్యాయము ఇరవై వచనం లూకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచనము అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వాళ్ళే నీ పొరుగు నిన్ను వాళ్ళే నీ పొరుగువాని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని ఇక్కడ ఎస్ ప్రభు ఏమంటున్నానండి లూకాసు నీ ప్రభువై నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి స్థుతించాలంట ఆరాధించాలంట నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలనని రాయబడింది ఇక్కడ పూర్ణ హృదయం అంటే దేవుణ్ణి హృదయముతో ఆరాధించాలా మనసుతో ఆరాధించాలా శక్తితో ఆరాధించాలా శక్తి అంటే ఒక్కొక్క ఒక్కొక్క మనం ఏం చేస్తామంటే మనం చేసే వర్క్ వల్ల కాబట్టి మనం చేసే ప్రతి పనుల వల్ల శరీరం అనేది అలిసిపోతుందనమాట అలిసిపోయినప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేస్తాం ప్రార్థన నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు నీ శక్తిని కూడగట్టుకొని నీ దేవుడైన ప్రభువుని శక్తితో దేవుని ఆరాధించాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మన శక్తిని కూడగట్టుకొని మనం గనక మనం ఒక పనికి వెళ్ళాం అనుకో ఒక జాబ్కే వెళ్ళాం అనుకో వచ్చినప్పుడు ఎంతో అలిసిపోయాను అయ్యో నేను ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను అని మనం రెండు మాటలు ప్రేర్ చేసుకొని ఉన్నప్పుడు సైతాన్ని ఏం ఆ రెండు మాటలు కూడా మనల్ని ప్రార్థన చేసుకోనివ్వదంట ఏం చేశా అంటే ఏం చేయాలంటే మా దేవ నాకైతే ప్రార్థన చేసుకోవడానికి నాకు అసలు శక్తి చాలట్లేదు నా శరీరం అంతా అలిసిపోయిందని మనం గనక మోకాలు దేవుని స్తుతించడం మొదలు పెడితే మన మీద వచ్చే బలహీనత అది ఎటుపోయిద్దో అది మనకే తెలియకుండా వెళ్ళిపోయిద్దంట నీ శక్తిని కూడా కట్టుకొని పూర్ణ నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించినప్పుడు దేవుడు పరలోకంలో ఎంతో సంతోషపడతాడంట అయ్యో నా బిడ్డకు శరీరం అసలు సహకరించట్లేదు ఆమె వాళ్ళ శరీరం సహకరించట్లేదు కానీ ఆమె మాత్రము అసలు తన శక్తిని కూడా ప్రే నా కొరకు ప్రార్థన చేస్తుంది ఇతరుల కొరకు ప్రార్థన చేస్తుందని దేవుడు మన విషయమే చాలా సంతోషపడుతుండడంటారు వివేకము కలిగి వివేకముతో ప్రేమింప ఉంది వివేకం అంటే నిజమైన దేవుని తెలుసుకుంటే వివేకము నిజమైన దేవుడు మన యేసు ప్రభు ఆయన ఈ లోకానికి ఈ భూమి ప్రాణం పెట్టింది మన ప్రాణం పెట్టినప్పుడు మనం వివేకముగా మన వివేకంతో దేవుని తెలుసుకున్నాం ఆ జ్ఞానం దేవుడే ఇచ్చిడు ఒకవేళ మనం దేవుని తెలుసుకోకుండా లోకంలో ఉన్నట్టయితే మన జీవితాలకు అర్థం అనేది ఉండేది కాదు మన జీవితాలకు అర్థం లేదు ఒక మనం అసలేమైపోయే వాళ్ళమో మనకే తోచుకున్నది ఇప్పుడు మన జీవితంలో ఎన్నెన్నో బడదుడుకులు వస్తుంటాయి మనకు ఒక నిరీక్షణ ఉంది మన దేవుని బట్టి మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకేదైనా నా ప్రభువే చూసుకుంటాడు అని మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు వాళ్ళకి నిరీక్షణ లేదు మనకు ఈ భూమిది ఉన్నప్పుడు నిరీక్షణ ఉంది ఇక నుంచి తీసివేయబడిన తర్వాత కూడా నిరీక్షణ ఉంది ఎందుకంటే ఇగ యుగాలు మనము ఆయనతో జీవించబోతున్నాం కాబట్టి మనకు గొప్ప నిరీక్షణ ఉంది అలాగే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను వలని పొరుగు వాళ్ళని ఎందుకు ప్రేమించాలో ప్రభు అంటే నువ్వు ప్రేమించినప్పుడే దైవిక ప్రేమ నీలో కనపరిచినట్లు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు ఆ మొత్త మొదటి కొరింతి పత్రికలు ఏమంటాడంటే నేను మొదటి కొరింతి పత్రికలు ఏమంటాడంటే మొదటి కొరంది పత్రిక పదమూడో అధ్యాయము మొదటి కొరింత పత్రిక పదమూడు అధ్యాయము మొదటి వచనములు మనుషుల భాషలతోనూ దేవదూషాల భాషతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచును గణగనలాడు తాళమునై ఉందునని అంటాడు ఇక్కడ ప్రవచించు కృపావర్మ కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు వివరించు వాడనై కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలన వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులని అంటాడు ఇక్కడ అంటే ప్రేమ ఉంటేనే కదా మనం ఇతరుల పట్ల మనము మన పొరుగు వారి పట్ల మనము మన పొరుగు ప్రేమించేది ప్రేమ లేకపోతే మన పొరుగు ప్రేమించడానికి అది అసాధ్యమవుతుంది దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక నిన్ను నీ పొరుగు ప్రేమించాలి మన మన వాళ్ళే మన పొరుగుని దేవుని ప్రేమ మనలో ఉండాలి దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మన పొరుగు ప్రేమించడానికి మనకు మనసు దేవుని ప్రేమ మనలోక లే లేకపోతే ప్రేమించే మనస్తత్వం మనలో ఉండదు నిన్నువల్ని పొరువని ప్రేమించవాలని దేవుడు ఎందుకన్నాడంటే ప్రేమించబడినప్పుడు ఆ వ్యక్తి మన దేవుని తెలుసుకునే అవకాశం ఉంటది మన శత్రువునైనా సరే మనల్ని దూషించే సరే మనం ప్రేమించినప్పుడు అతను దేవుని తెలుసుకునే అవకాశం ఉంటది దేవుడు ఏమన్నాడంటే దేవుడు ప్రేమై ఉన్నాడు అయితే కొండలు పెకలించగల పరిపూర్ణవంత విశ్వాసం నాలో ఉన్న ప్రేమలేని లేని వాడనైతే వ్యర్థుడను అంటే ప్రేమ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించాల ఇక్కడ లూకాద పదో అధ్యాయం ఇరవై వచనంలో నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతో అంటే మన పూర్ణ అంటే ఎక్కడ కూడా దేవుని ప్రేమించే విషయంలో రాజీ పడడానికి ఉండకూడదు పూర్ణ హృదయము తంటే సంపూర్ణంగా దేవుని ప్రేమించి దేవుని హత్తుకోవాల హృదయముతో ప్రేమించమంటున్నాడు మనసుతో కూడా ప్రేమించబడదు హృదయము మనసు నీ పూర్ణ మనసుతో నీ పూర్వ శక్తితో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవాలని అంటున్నాడు పూర్ణ వివేకంతో ప్రేమించినప్పుడు దేవునికి అటువంటి భక్తి చాలా ఇష్టమంట మనం దేవుని ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో దేవుని ఎప్పుడైతే అతుకోగలుగుతామో ఇతరులను కూడా మనం దేవుని ప్రేమను బట్టి ఇతరులతో కూడా మంచిగా దే మనం మన ప్రవర్తన మంచిగా నడుచుకునే అవకాశం ఉంటది ఒక మన కుటుంబంలో ఒక పురుషుడగా ఉన్నాడనుకోండి అతను దేవుని ఎరిగి ఉండి దేవుని అందు భయభక్తు ఉంటే తన తల్లిని తల్లిని ప్రేమిస్తాడు తండ్రిని ప్రేమిస్తాడు తన కుటుంబంలో తన బిడ్డలని తన భార్యని దైవిక ప్రేమ కలిగి ఉంటే ఆ కుటుంబంలో ఎంతో శాంతి సమాధానం నెమ్మది ఉంటుంది అలాగే దేవుడు నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో మనసుతో నీ శక్తితోనూ విక వివేకముతోనూ దేవుని ప్రేమించాల నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాల ఈ లోకంలో దేవుని స్వార్థ అందక ఎంతో నశించిపోతున్నారు వాళ్ళకు దేవుని స్వార్థ ప్రకటించాలంటే మనం వాళ్ళకు ప్రేమను పంచాల్సి ప్రేమ అంటే ఇప్పుడు మనల్ని ఎవరన్నా దూషించారనుకో మళ్ళా మనం దూషణకు ప్రతి చేస్తే వాళ్ళు సువార్థ చెప్పే అవకాశం మనకు ఉండదు మనము అప్పుడు వాళ్ళ విషయంలో మనం సహించి మనం ఓర్పు కలిగి ఉండి మనతో మనం వాళ్ళను క్షమించే సమయం వచ్చినప్పుడు వాళ్ళని క్షమి వాళ్ళను వాళ్ళలో ఎలా మనలో ఎలాంటిది వాళ్ళలో ఎలాంటి ద్వేషం ఉండకుండా వాళ్ళతో మాట్లాడి దేవుని ప్రేమను దేవుని ప్రేమను చూపించే వ్యక్తి వ్యక్తిగా మనం ఉంటే వాళ్ళు దేవుల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంట అట్లాగా దేవుడు మార్పు స్వార్థలో కూడా అంటున్నాడు మార్పు స్వార్థ పన్నెండో అధ్యాయము మార్కు స్వార్థ పన్నెండో అధ్యాయము ముప్పయో వచనంలో అంటున్నాడు ముప్పయో వచనంలో అంటున్నాడు మన దేవుడైన ప్రభువుని అద్వితీయ ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలన్నదే ప్రధానమైన ఆజ్ఞనంట అక్కడ లూకాసు వార్తలు అదే చెప్తున్నాడు ఇక్కడ మార్గస్ వార్థలు అదే చెప్తున్నాడు దేవుడు ప్రభువును ప్రేమింపవాలనేదే ప్రధానమైన ఆజ్ఞ అయితే దేవుని ప్రేమించేటప్పుడు పూర్ణ హృదయము పూర్ణ బలము పూర్ణ పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోనూ ప్రేమించాల ప్రేమించినప్పుడు మనము ఆ దేవుని ఆజ్ఞలను కైకొని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుని వారంగా ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాకపోతే దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు ఆత్మను అతిక్రమించినప్పుడు మనం ఏం చేస్తున్నాము దేవుని పట్ల పాపం చేసినాం దేవుడు మనం ఏదేదో ఎంతో ఒక హత్య చేయాల్సిన అవసరం లేదు ఒక ఒక అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ప్రార్థన చేయకపోవడమే ఒక పాపం అంట అయితే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలంట ప్రార్థన చేసే వారికి ఉన్నప్పుడు మనము అంటే ప్రతిరోజు మనం దేవునితో మాట్లాడుతున్నాం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ మనం మాట్లాడినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని మధ్య మన మధ్య ఒక మంచి మంచి ఒక స్నేహం అనేది ఏర్పడింది ఆ స్నేహం ఏర్పడినప్పుడు దేవునితో అనసానందంగా మనం నడుచుకునే వారిగా ఉంటాం ఉన్నప్పుడు దేవుడు మనకు జరగబోయే సంభవాలు కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు ఈ బైబుల్లో చాలా మంది భక్తులకి దేవుడు ఎన్నెన్నో వాళ్ళకు వచ్చే ఆపదలన్నీ తెలియజేసి వాళ్ళను కా కాపాడాడు నోహ నోవాహును కాపా కాపాడినట్టుగా బైబుల్ గ్రంథంలో మనకు కనబడుతుంది నోవాహును ఓడకట్టమని అన్నప్పుడు నోవాహు చేశాడు దేవిని మాట చెప్పింది చెప్పినట్లుగా చేశాడు నోవాహు ఓడగట్టాడు అక్కడున్న వారందరూ ఏం చేశారంటే అయ్యో నోవాహు నువ్వు ఓడగడుతున్నావు ఎందుకు అని అక్కడున్న ప్రజలందరూ దూషించారు నోవాహు ఏమన్నాడంటే దేవుడు ఓహ కట్టమన్నాడు నేను కడుతున్నాను ఓడ కట్టమన్నాడు నేను కడుతున్నానని నోవాహు చెప్పాడు చెప్పినప్పుడు అక్కడున్న వారందరూ నవ్వారు పగలబడి నవ్వారు నవ్వినప్పుడు నోవాహు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదు వాళ్ళ నవ్వు వాళ్ళు ఎగతాలు చేస్తున్నా వాళ్ళు నవ్వుతున్నా వాళ్ళను పట్టించుకోలేదు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నోవాహు చేసిండు అప్పుడు నోవాహు కాలంలోనంట ఆకాశం నుండి వర్షం కురిసేది కాదంట భూమిలో నుండి తేమ వచ్చేదంట భూమిలో నుండి తేమ వచ్చినప్పుడు ఆ తేమ ఆ భూమిని చదును చేసినప్పుడు అప్పుడు ఆ చదునుకు అక్కడ పంటలు పండించేవాళ్ళంట అయితే దేవుడు ఏమంటున్నాడంటే నోవాహు నువ్వు ఓడగట్టుకో ఇంత వెడలుపు ఇలా కట్టు ఇలా కట్టు ఇలా కట్టడని దేవుడు చెప్పినప్పుడు నోవాహు కడుతున్నాడు కట్టినప్పుడు వాళ్ళందరూ ఎగతాలు చేస్తున్నారు ఎందుకు నోవాహ ఓడగడు ఓడగడుతున్నామంటే అప్పుడు ఏమంటాడంటే పై నుంచి వర్షం గురిసిద్దంట దేవుడు నాకు చెప్పిండు నేను ఓడ సిద్ధపరుస్తున్నాను ఆకాశవాకిళ్ళు తెర వర్షం పడిద్దంట నేను అందుకని ఓడం సిద్ధపరుస్తున్నానంటే వాళ్ళందరూ నవ్వినప్పుడు నోవాహు నోవాహు పిల్లలు నోవాహు భార్య తను కుమారులు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు అక్కడ రక్షించబడినట్టు మనకు అనబడుతుంది ఆది కాండంలో ఉంటుందన్నమాట ఆది కాణము రెండో అధ్యయము ఐదో వచనంలో ఉంటది ఇదివరకు పొలమందలి ఏ పోదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన ఏకవ భూమి మీద వాను కురిపించలేదు నీళ్లను సేద్దపరుచటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అనుంది అక్కడ భూమిలో నుంచి ఆవిరి వచ్చి నేలను నడిపిందంట అయితే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోయినప్పుడు నోవాహు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఓడను సిద్ధపరిచాడు తన కొడుకులను కోడళ్లను తన భార్యను ఆయన ప్రతి జాతిలోనూ రెండేసి జాతులు ఓడలోకి వచ్చేటట్టు దేవుడు ఆజ్ఞాపించాడు అయితే ఓడ తన కుటుంబం కొరకే సిద్ధపరుచుకున్నాడా అక్కడున్న వాళ్ళందరి కొరకు సిద్ధపరిచాడు అందరి కొరకు సిద్ధపరిచాడు అయినా వాళ్ళు నోవాహు మాట వినలేదు వినప్పుడు మీరు వింటే విన్నారు వినకపోతే వినపోయారు నోవాహు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఓడగట్టి సిద్ధపరిచాడు సిద్ధపరిచినప్పుడు ఇప్పుడు నోవాహు కోడల తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ నోవాహు వాళ్ళ బంధువులు కానీ ఎవ్వరు కూడా ఆ ఓడలో చేర్చబడినట్లు లేదు నోవాహు ఫ్యామిలీ ఒక్కటే ఆ ఓడలోకి చేర్చబడింది చేర్చబడినప్పుడు వీళ్ళు మాత్రమే కాపాడబడ్డాడు అయిపోయింది ఓడ రెడీ అని సిద్ధమైంది ఆ ఓడలోనికి నోవాహు నోహా ఫ్యామిలీ రెండేసి జాతుల పక్షులు అన్ని కూడా ఆ ఓడలోనికి వెళ్ళింది అయితే అక్కడ ప్రతి జా ప్రతి పక్షి దేవిని మాటకు లోబడింది కానీ అక్కడున్న మనుషులు దేవిని మాటకు లోబడలేదు నోవాహు చెప్పినప్పుడు చెప్పినట్లుగా వాళ్ళు ఆ ఓడలోనికి వాళ్ళు బ్రతికిపోయేవారు ప్రతి ప్రతి పక్షుల్లోనూ రెండేసి రెండేసి ఆ ఓడలోనికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నోవాహు తలుపేయడానికి పోతే దేవుడు అంటున్నాడు నోవాహు వెళ్ళు లోపలికి వెళ్ళుట నీ పని తలుపు వేయటం నా పని దేవుడే తలుపేశాడు వొడకి దేవుడు తలుపేస్తున్నప్పుడు ఆకాశ వాకిల్లు ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది ఆ సముద్ర జలాల్ వర్షం అప్పుడు వాళ్ళకి కనువిప్పు కలిగింది అయ్యో నోవాహు చెప్పింది మేము వినలేదు కదా ఇట్లా ఇట్లా గురుస్తుంది ఏంటి నోవాహు ఏం చెప్పాడు ఓడ ఓడ సిద్ధపరిచేటప్పుడు ఆకాశవాక్యులు ఇప్పబడతావి దేవుడు వర్షం పంపియబోతున్నాడు ఇదంతా జలమయంతో నిండబడుతుంది కాబట్టి నన్ను దేవుడు ఈ ఓడను సిద్ధపరిచాడు కాబట్టి నేను ఓడను సిద్ధపరుస్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు అయితే నోవాహు ఓడలనికెళ్ళిన తర్వాత వర్షం పడుతుంటే అప్పుడు వాళ్ళకు కనువిప్పు కలిగింది కనువిప్పు కలిగి చేశారు అయ్యో అప్పుడు వెళ్ళి తలుపు తాడుతున్నారు నోవాహు గుర్తురిగాడు నోవాహు ఎలా గుర్తిగాడు దేవునితో అనుసంధానమే జీవించాడు దేవుని అడుగుజాడలో నడిచాడు దేవుని అడుగు జాడలో నడిచినప్పుడు దేవుని దేవుడు జరగబోయే సంగతులన్నీ నోవాహుకు తెలియపరిచాడు దేవుడు దేవునితో నడిచి దేవుడు నోవాహు దేవునితో నడిచినప్పుడు జరగబోయే తెలియపరిచాడు అలాగనే ఇక్కడ ఏమంటున్నాడంటే మనము దేవుని భక్తి జీవితంలో మనం ఎక్కడా కూడా రాజి పడకుండా భక్తి జీవితంలో పూర్వ వివేకముతో పూర్వ బలముతో దేవుని ఆరాధించినప్పుడు దేవుడు కూడా మన వెన్నంటే ఉంటాడంటారు దేవుడు మన వెన్నంటే ఉండి దర్శనాల ద్వారా స్వప్నాల ద్వారా దేవుడు మనకెన్నెన్నో బయలుపరుస్తా ఉంటాడు బయలుపరిచినప్పుడు మనము జరగబోయి కూడా తెలుసుకునే అవకాశం దేవుడు మనకిస్తాడు దేవుడు మనకిస్తాడు అలాగే యోహను స్వార్థ పదిహేనో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా ఉంటది యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయము పదకొండవ వచనం మీ అందు నా సంతోషము ఉండవలన నీవు మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను మనము మా ఎనిమిదో వచనం నుంచి మీరు బహు బహుగా పలించట నా తండ్రి మహిమ పరచబడును యోహన్ స్వార్త పదిహేను అధ్యాయం ఎనిమిదో వచనంలో ఎనిమిదో వచనం చదువుతున్నాను మీరు బహుగా పలించటం నా తండ్రి మహిమ పరచబడును ఇందు మీరు నా శిష్యులు అగుదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతుంది నా ప్రేమయందు నిలిచియుండు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరు నాగ్నల్ గైకోలిడల నా ప్రేమయందు నిలిచిందురు మీ అందు నా సంతోషము ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అంటే మనం బహువా ఫలించాలంటే మొదటగా ఏం చేయాల శిష్యులు ఏం చేసినరు దేవుని వెంబడించరు దేవునితో నడిచిండ్రు దేవుని చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నారు నడుచుకొని శిష్యులు దేవుని అందెంతో ఫలించారు మనము దేవులా ఫలించాలంటే మనము దేవునికి సమీపంగా ఉండాల దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మన ఎందు అనేక బహు ఫలములు మనం ఫలించగలుగుతామంట దేవునికి సమీపంగా ఉండకపోతే మనం ఫలములు ఫలించ ఫలించమంట దేవునికి సమీపంగా దేవుని ఆజ్ఞలు గై ఆయన ప్రేమయందు మనము నిలిచున్న వారుగా ఉంటామంట దేవుని ప్రేమ దేవుని ప్రేమయందు మనం నిలిచుండి పరిపూర్ణంగా పరిపూర్ణలుగా అవుతామంట పరిపూర్ణలుగా అవ్వాలంటే మనం ఏం చేయాల దేవునికి సమీపంగా వెళ్ళాలి దేవునికి సమీప దేవునికి సమీపంగా వెళ్తేనే మనము భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతాం దేవునికి సమీపంగా వెళ్ళకుండా మనము భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉండదు దేవుడు ఏమంటాడంటే మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరంటాడు అదే పదిహేను మొదటి వచ్చిన వాళ్ళు నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను పలించే ప్రతి చెట్టును ఆయన పలింపని తీగను తీసి పారవేశాడంట పలింపే దానిని పలించే ఆయన ఉండనిస్తాడు పలింపని దానిని ఆయన తీసేస్తాడు అయితే మీరు నాకు వేరుగా ఉండి మీరు నన్ను మీరేం చేయరంటే మనం దేవునికి వేరుగా ఉంటే మనం ఏం చేయలేమంట ఆయనకు సమీపం ఉన్నప్పుడే మనము దేవుని ఏదైనా చేయడానికి మనకు అవకాశం ఉండదంట ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్తేనే వాళ్ళు చదువు నేర్చుకోగలుగుతారు వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా బయట గాలికి తిరిగితే వాళ్ళకు చదువు అనేది రాదు మనం దేవునితో గడిపితేనే దేవుని సన్నిధి మనతో ఉంటది ఆయన మహిమ మనతో ఉంటది ఆయన మహిమ మనతో ఉంటే మనం దేవుని కోసం ఏదైనా చేయగలుగుతాం ఆనాటి భక్తులు అంట దేవునితో గడిపి గడిపి గడిపి గడిపి ఎక్కువగా ఎక్కు గడిపే వాళ్ళు అంటారు చాలా మంది భక్తులు చాలా మంది జీవిత చరిత్రలు చాలా మంది సాధు సుందర్ సింగ్ గాని భక్త గాని వీళ్ళందరూ చాలా దేవునితో గడిపి గడిపి వాళ్ళు వెళ్ళి దేవుని మాటలు చెప్తేనంట అక్కడ ఆ వ్యక్తులు అనేది మారి వాళ్ళు దేవుని రక్షణలోకి వచ్చారంటారు వాళ్ళు రక్షణలోకి రావడానికి కారణం ఏంది మొదటిగా దేవునితో వాళ్ళు మొదటగా దేవునితో గడిపారు గడిపినప్పుడు వాళ్ళ సేవ ఫలభరితంగా మారింది ఇప్పుడు మన కేబీపీఎం లో ఎంతో మంది ఉన్నారు చాలా మంది దేవునితో గడిపే వాళ్ళు ఉన్నారు దేవుని స్వార్థ నిమిత్తమై ప్రయాస వాళ్ళు ఉన్నారు ప్రయాస ప్రయాస దేవుడు మనకు తగిన ఫలితాన్ని ఇస్తాడు అయితే మొదటిగా మనం చేసేది ఏంటంటే హృదయపూర్వకంగా ఆరాధించాలి ఆయనను స్థుతించాల ఆయనను గణపరచాల దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిండు మనం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఇంకా మనము ఆయన కృపలో మనం ఉన్నామంటే ఆయన కృప ఆయన కృప లేని మనము బ్రతకలేము ఒక్క క్షణమైనా మనము జీవించలేము మనం బ్రతికున్నామంటే ఆయన కృప మనం తింటున్నాంటే తింటున్నామంటే ఆయన దయ మన వస్త్రం కడుతున్నామంటే ఆయన ప్రేమ మనము ఈ భూమి మీద అన్ని కలిగి ఉన్న ఏసుప్రభు లేకపోతే మన జీవితంలో మన జీవితాలు చాలా దుర్భరమంగా ఉంటాయి యేసు ప్రభు మన జీవితంలో ఉంటే మనకేవి లేకపోయినా దేవుడు నా జీవి నాలో ఉన్నాడు నా జీవితంలో ఉన్నాడు ఈ లోకంలో ఏదిన్నా ఏది లేకపోయినా ప్రభు నాలో ఉన్నాడనే సంతోషం మనలో ఉంటది కాబట్టి దేవుడు అంటున్నాడు మన భక్తి జీవితంలోనంట దేవుణ్ణి ఇప్పుడు రాబోయే రోజులు చాలా గడ్డు రోజులు ఉన్నాయి చాలా దుర్దినాలు ఉన్నాయి కాబట్టి దేవుని భయం కలిగి భక్తి కలిగి పూర్ణ వివేకంతో పూర్ణ మనసుతో పూర్ణ బలంతో ప్రేమింపాలని దేవుడు చెప్తున్నాడు అయితే దేవుని కొరకు మనం కాల్చిన కన్నీరు ఏది వ్యర్థంగా పోనియాడంట దేవుడు ఆయన కోసం పడిన ప్రయాస దేవుని కోసం కాల్చిన కన్నీరు మనం లేచి మొరపెట్టిన మన మొర మన ప్రార్థన ఏది కూడా దేవుడు వ్యర్థంగా పోనివ్వడంట ఆయన మన ప్రతి కన్నీటిని ఆయన బుడ్డిలో దాస్తాడంట కీర్తనల గ్రంథంలో ఉంటదనమాట కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదో వచనంలో కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలో నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీలు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా అవి నీ కవిలలో కనబడును కదా నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను అంటే దేవుడు మనం సంచారించే మన సంచారాలన్నీ దేవుడు లెక్కలు రాసుకుంటాడంట దేవుని కోసం పర ప్రతి ప్రయాస ఆయన లెక్క లెక్కించి రాసుకుంటున్నట మనం కాడ్చి మనం నశించిపోతున్న ఆత్మల పట్ల కాడ్చిన కన్నీరు మన ఎదుటి వాళ్ళు మనం పట్ల బాధ పెట్టారు అనుకో మనం దాని నిమిత్తం ఒక్కొక్కసారి మనం వేదనతో నిండిపోయి ఏంది ప్రభా నేను ఇంత కూడా నేను వాళ్ళకు ఇంత హాని కూడా చేయలేదు వాళ్ళు ఎందుకు వేసి ప్రభా నా మీది ఇంత విధిగా ప్రవర్తిస్తున్నారు నా మనసు ఇంత బాధ పెడుతున్నారని మనం ప్రార్థించినప్పుడు మనకు ఒక్కొక్కసారి హృదయం అంతా దుఃఖంతో నిండినప్పుడు ప్రార్థన రాదు కన్నీలే ఏడుపి ఒకటే వస్తది ప్రార్థన మన హృదయంలో ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తా ఉంటాం మన దుఃఖం అంతా ఏడిచి ఏడిచి ఏడ్చిన తర్వాత తర్వాత ప్రార్థన చేస్తాం అయితే నశించిపోతున్న ఆత్మల గాని మన కొరకు గాని కార్చిన కన్నీరు దేవుడు వ్యర్థంగా పోనిడంటారు మన కార్చిన కన్నీరు ఆయన బుడ్డిలో దాస్తాడంట దాసి మనము మనకు చూపిస్తాడంట నా నువ్వు నీవు నశించిపోతున్న ఆత్మల పట్ల కాల్చిన కన్నీరు ఏది కూడా విర్దంగా పోలేదు ఇదిగో నా బుడ్డిలో దాచి ఉన్నానని దేవుడు మనకు చూపిస్తాడంట అయితే దేవుడు దేవుని పట్ల దేవుని కొరకు ప్రయాస ప్రతి ప్రయాసం కూడా వ్యర్థంగా పోదు దేవు అవకాశం ఉన్నంత మనకి ఏది వెసులుబాటు ఉంటే అది సువార్త వెసులుబాటు ఉంటే సువార్థ చెప్పవచ్చు స్వార్థ వయసుల పాటు లేదు ప్రభు అంటే నశించిపోతున్న ఆత్మల ఆత్మల పట్ల మన చేతులెత్తి మొరపెట్టాల ముర్రపెట్టి ప్రభు వారు నశించిపోతున్నారు దేవ వారు నశించిపోతున్న పతల పలానలను దర్శించు అని మనం మురపెట్టినప్పుడు దేవుడు హృదయ హృదయాన్ని వాళ్ళ హృదయాలు తెరుస్తాడు లుదియ హృదయం తెరిచాడంటే దేవుడు లుదియ హృదయం దేవుడు లుదియ హృదయం తెరవగా ఆమె ఎహోవా మాటలేందు లక్ష్యం ఉంచునని బైబిల్ గ్రంథంలో రాయబడింది అయితే సైతాన్ దేవుడు ఒక ఆత్మను రక్షించడానికి చూస్తుంటే సైతాను అడ్డుపడతాడంట ఆత్మను ఎందుకు రక్షిస్తున్నావు నీవు ఆత్మ గురించి ఆత్మ వచ్చి నన్ను రక్షించు ప్రభు అని నిన్ను అడిగిందా అని సైతాన్ దేవునితో వెళ్ళి మాట్లాడదంట అంటే యోగు గురించి ఎట్లాగో వెళ్ళి అట్లా ఒక ఆత్మ రక్షణలోకి వచ్చే ఆత్మ గురించి కూడా సైతాన్ అట్లా అంట అడిగినప్పుడు ఫలానా వ్యక్తి ఆమె కోసం అతని కోసం ప్రార్థన చేస్తుంది ఆమెను ఆమె ప్రార్థన బట్టి ఈ ఆత్మ నేను అంగీకరిస్తున్నాను ఆమెను ఆలోకి వచ్చేటట్టు ఆమె హృదయాన్ని నేను కదిలిస్తున్నానని దేవుడు సైతానికి అక్కడ సమాధానం చెప్తాడంట మనము నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుండా ప్రార్థన చేయనప్పుడు సాతాను వేసే కృష్ణకు దేవుడు ఏం చెప్తాడు మరి ఆమె రక్షించాలని ఆమె రక్షణ పొందాలని తనంతట తన వాళ్ళే రావాలా లేకపోతే వారి పక్షాన్ని ఎవరన్నా ఒకరు కదలాలా వాళ్ళ ఆత్మ రక్షించబడాలి లేకపోతే లేదు యోగు గ్రంథం యోగు జీవితంలో మనం చూస్తున్నాం కదా అపవాది ఇటు ఆటు తిరుగుతూ దేవుని దగ్గరికి వెళ్ళి యోగు గురించి ఆలోచించుతూ అంటే యోబుకు సమృద్ధిగా ఇచ్చావు కాబట్టి యోబు నిన్ను శుతిస్తున్నాడు దేవుడు దేవుణ్ణి సైతానే కదిలిచ్చింది అట్లాగా ఒక ఆత్మరక్షణలోనికి రావాలంటే ఒక ప్రసవ వేదన పడినంత వేదన పడితేనే ఒక ఆత్మరక్షణలోనికి వచ్చింది వాళ్ళ వాళ్ళ కొరకు కన్నీరు కార్చి వాళ్ళ కొరకు బాధలైనా పడి వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు ఆత్మ రక్షణలోకి నువ్వు వచ్చే అవకాశం ఉంటుంది సైతాన్ వెళ్ళి ఎందుకు రక్షిస్తున్నావు ఆత్మను ఆత్మ ఆత్మ నాది నువ్వు రక్షించడానికి అవకాశం లేదంటే పలానా సిస్టరు పలానా బ్రదరు ఆత్మ కోసం మొర కాబట్టి నేను ఆత్మను రక్షించినట్టు అప్పుడు సాతానం ఏం నోరు మూసుకొని మెదలకుండా వెళ్ళిపోతుంది అప్పుడు సాతాన్కు అవకాశం ఉండదు అప్పుడు సాతానికి అవకాశం ఉండదు మనం చేసే ప్రార్థన వల్ల ఒక ఆత్మ రక్షించబడింది దేవుడు దేవుడు ఆమెను దర్శించాడు సాతాన్కు అక్కడ అపజయం వచ్చింది సాతానుకు అపజయం వచ్చినందుకు ఒక ఆత్మ రక్షించబడింది ఒక ఆత్మ రక్షించబడమే కదా మనకు కావాల్సింది ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఒక ఆత్మ రక్షణకి మనం తీసుకురాలి ఈ లోకంలో ఎంతో ఎన్నెన్నో సంపాదించుకుంటున్నాను కానీ కొంతమంది దేవుని గురించి చెప్తున్నా చెప్తున్నా చెప్తున్నా వాళ్ళ మనోనేత్రాలు సాతాన్య ఇహ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేతరాలు రుడ్డితనం తీసుకొచ్చింది కనుక వాళ్ళు గ్రహింపరు అయితే వాళ్ళు ఈ లోకంలో ఉన్నదే గొప్ప అనుకుంటారు ఇక్కడ తీయబడ్డ తర్వాత మన జీవితం ఏంది మన భవిష్యత్ ఏది మన మనం ఎక్కడికి వెళ్తాం మనం భూమి వచ్చాం మనం ఎక్కడికి వెళ్తాం మనం ఇక్కడి నుంచి తీయబడ్డ తర్వాత ఎక్కడికి వెళ్తామనే అవగాహన వాళ్ళకు లేదు అయితే దేవుని నమ్ముకున్న వారికి తెలుసు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు వాళ్ళకు తెలియదు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే జీవితం ఇది ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన తర్వాత మరలా మనకు జన్మ ఉంటుంది మంచిగా నీతిగా బ్రతికి ఉన్న బ్రతికి అవినీతిగా బ్రతికితేనేమో పంది ఇట్లా చాలా మంది చాలా మంది కొన్ని కొన్ని అట్లా అయితే వాళ్ళకు తెలీదు తెలియకనే వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఇన్న వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమ కలిగి జీవించాల మనము ఏం మనము ప్రేమ ప్రేమతో వాళ్ళకి స్వార్థ ప్రకటించినప్పుడు వాళ్ళు మారే అవకాశం ఉంటుందంట అంటే ప్రేమ ఒకటేనా దాని ప్రేమనే కాకుండా ఫస్ట్ దేవునికి ప్రార్థన పూర్వకంగా మనము విజ్ఞాపన చేయాల విజ్ఞాపన చేసి నశించిపోతున్న ఆత్మల పట్ల బారము గలి మొర్రపెట్టి విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రార్థన ఈ ప్రేమ రెండు మనం ప్రార్థన చేయాల వారి పట్ల ప్రేమ కలిగి స్వార్థ ప్రకటించాల కొ స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు మన చేసే విజ్ఞాపన అక్కడ ఫలించేటట్టు చేస్తాడు మనం వాళ్లకు ప్రేమ చూపించాం కాబట్టి వాళ్ళు ఆలోచనలు చేస్తాడు ఆలోచనలు మనం మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రార్థన అనేది చావదు మనం ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలం ఎంతో ప్రార్థన చేసి చేసి చేసి ప్రభా నా ప్రార్థనకి ఏంది ప్రభా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత ప్రార్థన చేస్తున్నాను ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అనిపిస్తుంది అయితే మనం చేసి చేసి చేసి చేసి మనమైనా చావచ్చు కానీ మన ప్రార్థనకు మాత్రం చావు మన మనం చనిపోయిన తర్వాత మన ప్రార్థనకు మనం తీయబడ్డ తర్వాత మన ప్రార్థనకు జవాబు వస్తుంది మనకైనా చావు ఉందా ప్రార్థనకు మాత్రం చావు చాలా మంది భక్తులు ప్రార్థనతోనే చాలా జయించారు ప్రార్థన విషయంలో జయించారు దేవుని ఏదో ప్రేమిస్తున్నాం ఆరాధిస్తున్నాం అని ఆషామాషిగా అట్లా చేస్తే కాదు దేవుణ్ణి చేయాలంటే మన హృదయముతో ఆత్మతో మన శక్తినంత కూడా కట్టుకొని దేవుణ్ణి అయితే ఒక దైవజనుడు తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని కుష్టి రోజుల్లో కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళి అతను సేవ చేసి తన ఇంటికి తిరిగి వస్తున్నాడంట తిరిగి వచ్చినప్పుడు కొంతమంది మహ ఏం చేశారంటే ఆ దైవేజన్ ఆ దైవజన్ పేరు గుర్తులేదు అయితే వాళ్ళు మతన్ ఏం చేశారు కుస్తిరోల మధ్యకి వెళ్ళి ఇతను సేవ చేస్తున్నాడు ఇతను గొప్ప పేరు సంపాదించుకుంటున్నాడని అని వాళ్ళు ఏం చేశారంటే ఆ వస్తున్న దైవజన్ పట్టుకొని మధ్యలో అటాక్ చేసి ఆ దైవేజన్ కారులో పెట్రోల్ బస్సు తగలబెట్టి చంపేశారు అయితే దైవజనుడు ఏం చేశాడంటే ఆ కారు గ్లాసును పగలగొట్టి తన చిన్న కుమారిని బయటికి విసిరేసాడంట విసిరేసి నువ్వన్నా నా బిడ్డనన్నా బ్రతుకుతుందేమో నేనంతా చనిపోతా నా బిడ్డ బ్రతుకుద్దామని ఆ దైవజనుడు బయటికి విసిరేసినప్పుడు ఏ బిడ్డనైతే విసిరేసాడో మళ్ళీ తీసుకొచ్చి ఆ బిడ్డను మళ్ళా కారులో విసిరేసారంట వాళ్ళు విసిరేసి వాళ్ళు చేశారు సజీవ దహనం ముగ్గురు బిడ్డలను చేసి తగలబెట్టి చంపేశారు చంపేసిన తర్వాత వాళ్ళ పట్ల గవర్నమెంట్ చాలా చర్చ తీసుకొని అతను కుష్ణరోగుల మధ్యలోకి వెళ్లి సేవ చేస్తున్న వారిని చంపేశాడని వాళ్ళని ఏం చేశారు జైల్లో వేశారు జైల్లో వేసి కోర్టుకేశారు కోర్టుకి వేసినప్పుడు ఆ దైవజను భార్య ఏం చేసింది తన భార్యని పిలిపించి అమ్మ నువ్వు ఏ విధిస్తావో ఆ నువ్వు శిక్ష ఏది విధిస్తే వీళ్ళకి ఆ శిక్ష పడిద్ది నీ భర్తను నీ బిడలను కిరాతకంగా చంపారమ్మ నువ్వేం చెప్తావో వీళ్ళని అలా చేస్తామని ఆమెను అడిగారంట అయితే ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే నా భర్త రక్షణ నా భర్త దేవుని అందు మారు మనసు రక్షణ బాప్సం పొందిండు ఆయన ద్వారా సేవ జరిగింది నాబడే లేటు చిన్నపిల్లలే కాబట్టి నా భర్త నా పిల్లలు పరలోక రాజ్యంలో నా ప్రభు దగ్గర క్షేమంగా ఉన్నారు అయితే నేను వీరికి శిక్ష విధించాననుకో వీళ్ళు నరకానికి వెళ్తారు ఇకనైనా నా ప్రభువుని తెలుసుకొని వీరు మారు మనసు రక్షణ భాషం పొందితే నాకు అదే చాలు నేను వీళ్ళకి ఏ శిక్ష వేయను నా ప్రభువుని తెలుసుకుంటే చాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట ఆమె ఎంత ప్రేమ ఉంటే ఎంత ఆమెకు ఎంత ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆమె హృదయము ఎట్లా ఉండిద్ది తన చిన్న బిడ్డలను తన భర్తను చంపి సహజీవ దహనం చేసిన వాళ్ళకి మనమైతే ఏం చేస్తామంటే వాళ్ళకు తగిన శిక్ష పడాల్సిందే వాళ్ళని ఏదన్నా చేయాల్సిందే మనం అంటాం ఆమె ప్రేమ కలిగి వారు ఇక్కడి నుంచి తీయబడ్డ తర్వాత వాళ్ళు నరకానికి వెళ్తారు కాబట్టి వాళ్ళ నరక నరకం వెళ్ళడానికి నాకు ఇష్టము లేదు నాభ తన ఆమె భర్త తన ఇద్దరు పిల్లలు దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలని ఆమె కోరుకుంది కోరుకొని ఆమెను వాళ్ళను క్షమించిందంట క్షమించి వదిలిపెట్టినప్పుడు వాళ్ళు ఇంకా దేవుని ప్రేమను తెలుసుకోకుండా ఉంటారా తెలుసుకోకుండా ఉండరు వాళ్ళ ఆలోచనలో పడి ఉంటారు వాళ్ళు ప్రభువుని తెలుసుకొని వాళ్ళు రక్షణ పొంది ఉంటారని నేను అనుకుంటున్నాను అలాగా ఆమె ఏ ప్రేమ కలిగితే క్షమించగలిగింది దైవిక ప్రేమ కలిగితేనే వాళ్ళని క్షమించగలిగింది అయితే బైబిల్లో నేను ఎన్ని మార్లు క్షమించాలని అడిగినప్పుడు ఎబ్బది మార్లంటే మనం బ్రతుకు కాలం అంతా క్షమించాలంట మన పట్ల ఎవరన్నా మన పట్ల ఎవరన్నా తప్పు ఆ తప్పిదములు కానీ అపరాధములుగా మన పట్ల చేరాని కీడు చేసినప్పుడు అంట మనం మన జీవిత కాలం అంతా క్షమించాలంట క్షమించినప్పుడు మీరు మనం ఇతరులు క్షమిస్తేనే మన మన దేవుడు మనల్ని క్షమించాడు పరలోక పరలోక ప్రార్థనలో ఉంటుంది మీరు ఇతరులు మీరు ఇతరులను క్షమించిన డలా మీ పరలోకపు తండ్రి మీ పాపములను క్షమించను అని ఉంటది కాబట్టి మనం క్షమించే వారిగా ఉండాలా దేవుని హృదయపూర్వకంగా హత్తుకునే వారిగా ఉండాలా దేవుని ప్రేమించే వారిగా ఉండాల దేవుని పూర్ణ బలముతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో ఆయనను హత్తుకొని ఆయనను ప్రేమించే ఉండాల అట్లా ఉన్నప్పుడు దేవుడు మనకు దేవునితో మన మన స్నేహం అనుసంధానమై దేవునికి ఇంకా ఇష్టకరంగా జీవించే జీవితం మనము కలిగి ఉంటామంటాం మత్తైసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో మత్తైసు వార్త అధ్యాయము ముప్పై ఏడో ఇరవై రెండు ముప్పై ఏడవ వచనంలో అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ఇది ముఖ్యమైనదియు మొదటినైన మొదటినైనది ఆజ్ఞ అక్కడ లుకస్వార్థలు ఏమంటున్నాడు అక్కడ కూడా పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో అని ఇక్కడ పూర్ణ ఆత్మతో అంటున్నాడు ఇక్కడ మళ్ళా తర్వాత పూర్ణ మనసుతో అంటున్నాడు నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే అయితే ప్రాముఖ్యమైన ఇది ముఖ్యమైనదియు మొదటినైనా ఆజ్ఞనంట అయితే దేవుని ఆజ్ఞలలో మనము ప్రేమించేది దేవుడి పెట్టే ఆజ్ఞ అంటే అంటే దేవుని మనం బలత్కారంగా ఏదో అయ్యో కాసేపు ప్రార్థించాం లేక రాసేపు కాకుండా దేవుని మనం ఇష్టపూర్వకంగా ప్రేమించినప్పుడు ఆ ప్రార్థనకి బలమైన కార్యాలు మన పట్ల జరుగుతాయంట లోక స్వార్థలు ఏమంటున్నాడు ముప్పై తొమ్మిదో ఇక్కడ మతేసు వార్థలో కూడా ఏమంటున్నాడు లూక స్వార్థాలు ఏమంటున్నాడు నిన్ను వాళ్ళే నీ పరువాణిని అన్నాడు ఇక్కడ మతై స్వార్థలు ఏమంటున్నాడు ముప్పై వచనంలో ఇరవై రెండు ముప్పై నీ పరువాణిని ప్రేమింపవాలనని అని చెప్తున్నాడు అక్కడ చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు అంటే దేవుడు నాలుగు స్వార్థల్లో కూడా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలంటున్నాడు నాలుగు స్వార్థల్లో కూడా దేవుడు అదే రాశాడు అంటే ఒక సువార్థలో రాయొచ్చి విడిచిపెట్టవచ్చు కదంటే నాలుగు స్వార్థల్లో మతయ స్వార్థలో మార్గ స్వార్థలో యోహన స్వార్థలు నాలుగు స్వార్థలో మనకు కనబడుతుంది దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ప్రేమించాలంట దేవుడు ఆత్మ కాబట్టి మనం ఆత్మతో ప్రేమి మన మనము ఆత్మతో ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ మనలో కుమ్మరిస్తాడు దేవుడు దేవుని ఆత్మ ఈ లోకంలో ఉన్నవాడినికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అంట గొప్పవాడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో అంటే లోకంలో ఉన్నవాడి ఉన్నవారు వ్యర్థమ వ్యర్థమైన వారే కదా మనలో ఉన్నవాడు గొప్పవాడు మన కోసం దేవుడు ఏం చేశాడు ఆయన కలువరసిలలో ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టకపోతే మన ఆత్మలు నశించిపోయాయి మనము నిత్య నరకాగిని కీడ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళం ఆయన మన కొరకు తన రక్తాన్ని చెందించకపోతే మన పాపాల మన మీదనే ఏలుబడి చేసేయి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు కాబట్టి నిత్య నరకాగ్ని నుంచి దేవుడు మనల్ని తప్పించాడు తప్పించినప్పుడు దేవుడు తప్పించిండు కదా తంపించినప్పుడు మనము రక్షించబడ్డాం దేవుని రక్షణ మనకు దొరికింది పేతుర్ వ్యూహంలో ఏమంటారు ఎండి బంగారంలో మా యొక్క లేదు కానీ మా కలిగిన ఏసునే నీకు ఇస్తున్నామని దేవాలయం వద్ద అడుకుని ఒక కుంటి అతన్ని తను లేపు దేవు ఏసు నామన దేవు నామ నీకు ఆజ్ఞాపిస్తున్నాము లేచి నడువు అయితే వెండి బంగారములు లేవు ఇప్పుడు వెండి బంగారములు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ వాళ్ళకిస్తారు అతనికి ఇస్తారు అపోసల కాలము మూడో అధ్యాయము మొదటి వచనము పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేదరు యోహాన్ను దేవాలయమునకు ఎక్కి వెళ్ళు పుట్టినది మొదలుకొని కొంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడు వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షముటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారము దేవాలయం వైపు ద్వారము ఉంచుచూ వచ్చిరి పేతురు యోహాన్న దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షముడుగగా పేతురును యోహాను అన్ని తేరి చూచి మా తట్లు చూడమ్రి వాడు వారి యొద్ ఏమైనా దొరుకునని కనిపెట్టుచూ వారి ఎందు లక్ష్యం అతడు పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు గాని నాకు కలియున్నా నాకు కలియున్నదే నీకు ఇచ్చుచున్నానని నదరాడని ఏసు క్రీస్తు నామున నడుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తాను వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందాను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను పేతురు యోహాని ఏమి కలిగి ఉన్నారు ప్రభుని కలిగి ఇప్పుడు అతనికి ఏదో కొంత ధనము కొంత ఏదో వాళ్ళ దగ్గరున్నది తనకు కొంత ధనం వాళ్ళ అతనికి ఇచ్చారనుకో మలసటి రోజు వచ్చి మళ్ళీ దేవాలయం కాడ కూర్చొని మళ్ళా భిక్షాటన చేస్తాడు ఈ పేదరు యోహాను ఏం చేసిండ్రు తనను భిక్షమాడుకునే స్థితి లేకుండా ఏసు క్రీసునామన అతని నువ్వు లేచి నడువు అని నీకు ఆజ్ఞాపిస్తున్నాం లేచి నడవమనగా తన కాళ్ళు చీల మండలములు పొందుకొని తను లేచి నడిచాడంట దేవుని అతను వారు దేవుని కలిగి ఉన్నారు కాబట్టి ఆ కలిగి ఉన్న దేవుని దేవుడు అతనిలోని అతనిలో స్వస్థత పొందేటట్టు కృప చూపించారు తనకి మరలా అక్కడ భిక్షం ఆడుకునే అవకాశం తన భిక్ష ఉందా ఆ యొక్క ఆ స్థితి లేకుండానే వాళ్ళు వాళ్ళు కలిగి ఉన్న దేవుని అతను అతనికి పరిచయం చేశారు తన మరలా వచ్చి అక్కడ భిక్షం పరిస్థితి లేకుండా తాను మేము కలిగి ఉన్న దేవుని మీకు ఇస్తున్నాం వీళ్ళు కలిగి ఉన్నారు యేసు ప్రభును కలిగి ఉన్నారు కలిగి ఉన్న వీరు తనను నిన్ను లేమ్మను చిన్నానంటే అతను లేచి దిగ్గున లేచి తన కాళ్ళంట చీల మండలను బలం పొందుకొని లేచి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను ఎనిమిదవ వచనంలో ఉంటది వాడు దిగ్గున లేచి నిలిచి నడిచంటే నడిచాడు మరలా వచ్చి అతను అక్కడ దేవాలయంలో కూర్చునే పరిస్థితి లేకుండా అతను నడ నడవసాగాడు పేతురు యోహ ఏమి కలిగి ఉన్నారు ఏసు ఏసు బ్రభుని కలిగి ఉన్నారు కలిగి ఉన్నారు కాబట్టే తన తన తనకు ఎదురు పడిన వాళ్ళని వాళ్ళ కొంత సొమ్మి ఇచ్చి వెళ్ళిపోవడం కాదు తనకు ఆ పరిస్థితి లేకుండా చేశారు ఈ భూమిద దేవుడు ఆ భక్తులకే కాదు ఆ భక్తులు సేవించుతున్న దేవుడు మనం మనం కూడా సేవించుతున్న దేవుడే కాబట్టి దేవుడు మనకు కూడా ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన ఎట్లా జరిగి దేవునికి సమీపంగా మనం వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడే దేవుడు మనకు జరగబోయే సంభవాలు ఎన్నెన్నో మనకు తెలియజేస్తాడు మనం మొదటగా చేసేది ఏంటంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో ఆయనను స్థుతించాల ఆయనను ఆరాధించాల ఆయనను గణపరచాల నీలు కుమరించినట్లు యహోవస్త నిధులని హృదయాన్ని కుమరించమంటాడు దేవుడు లేఖనంలో అంటే మన హృదయములో మన నీలు కుమరించినట్లు దేవుని దేవుని ఎదుట మన హృదయం దేవుని దేవుని ఎదురత మనం కుమరించాలంట కుమరించినప్పుడు దేవుడు మనల్ని దాటిపోయే దేవుడు కాదు ఆయన మనతో కూడా ఉండే దేవుడు అయితే మనం మొరపెట్టకుండా దేవుడు మన సమీపంలోకి రావాలంటే రాడు అయితే అందరూ ప్రార్థన చేసేవాళ్ళే కానీ దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు దేవుడు ఈ వాక్యం చెప్పే నాతో కూడా మాట్లాడుతున్నాడు నాకు సమీపంగా రండి నాకు సమీపంగా ఉండి మీరు ప్రార్థ నీ పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన హోవాను ఆరాధించాల ఘనపరచాల ఘనపరిచినప్పుడు ఆయన శక్తి మన మీదకి వస్తుంది మనమే శక్తి పొందుకోవటం కాదు మన ద్వారా అనేకులు శక్తివంతంగా తయారవుతారు మనము చాలా అంత్య దిన ఉన్నాం భయంకరమైన రోజులు కాబట్టి మనకు ప్రాముఖ్యమైనది మన దేవునితో గడుపుట ఆయన సన్నిధిని వెతుకుట దేవుడు మనతో మాట్లాడుట మనము దేవునితో మాట్లాడట ఇవి ప్రాముఖ్యమైనగా దేవుడు మనకు చెప్తున్నాడు ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించింది కాక పరిశుద్ధుడా మహోన్నతుడా గనుడ నీకు వందనాలు స్తోత్రాలు కన్న తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నా ప్రభు నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడున్నారు మేము ఎలాగా నిన్ను ప్రేమించాలో ఎలాగా నిన్ను హత్తుకోవాలో ఎలాగా నీతో గడపాలో నా తండ్రి మాతో సూటిగా తేటగా మాట్నారు తండ్రి మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల నీరు కట్టి ఫలింపజేయండి వాక్యానుసరమైన జీవితాలను మాకు దయచేయండి మేము వేకువ లేచి నా తండ్రి నీతో గడుపుట ఎందు నీ వాక్యము ధ్యానించట ఎందు ఎడతేయక నా తండ్రి నీ ఎందు తండ్రి భయభక్తులు కలిగి జీవితాలను మాకు న్ దయచేయండి ఓ తండ్రి నాయన నీకు వందనాలు అయ్యా మా సమయం దుష్టుడు దొంగలించకుండా నీ పాదాల చింత ఎల్లప్పుడూ నా తండ్రి అయ్యా గడుపుటకు నీ కృపాని కాబ్బాల దయచేయండి నీ ఆత్మతమంలో నింపి బలపరిచి ప్రార్థించేవారిగా నిన్ను సూచించేవారిగా మా పూర్ణ హృదయంతో నేను హత్తుకునే వర్గం తయారు చేయమని ఏసు పరశుధనం అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రయత్నాడు పరిశుభరా ప్రదర్శన ప్రార్థించండి ఆశీర్వాదం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమాకానికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు సర్వశక్తి సర్వాధికారి మీకు ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఇంతవరకు తండ్రి మాకు తోడుగా మీకు స్తోత్రములు నేను ఈ రీతిగా నైనా రాత్రికాల సమయంలో నీ పాదు సమయం గడపడానికి నువ్వు చెప్పిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగానైనా ఇంతవరకు ప్రభు అతను మీ దాసరాల మాట్లాడినందుకు మీకు స్తోత్రములు అవున నీ ప్రేమలో చూడాలా మా తండ్రి నేను ప్రభావ మా పూర్ణ బలముతో వివేకమతో ఆత్మతో సర్పించటం సంపూర్ణంగా మేము ప్రేమించాలా ప్రభు తండ్రి మీ కొరకు గొప్ప సాక్షులుగా ఉండాలా పురుగు వారిని తండ్రి నీ ప్రేమ తండ్రి మా ఎందుకు పరిపూర్ణం కావాలా ప్రభు తండ్రి నాన్న ప్రభాస్ ప్రతి మాటను తండ్రి నానమ్మ హృదయాలు కలిపి చేయండి నన్ను నీ ప్రేమను అనేకులకు చూపించడానికి సహాయపడండి నా తండ్రి అనేకులని ప్రేమ ద్వారా ప్రభు నా తండ్రిని చెందుకు నడిపించడానికి చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నన్ను అంతమంది ప్రాముఖ్యంగా తండ్రి నేను మా ప్రియులను బట్టి మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం మా ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోనండి నా దేవి శిష్యుని బట్టి నన్ను మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం ఆయన ఆ సర్జరీ జరగకుండా నా తండ్రి మీరు సహాయపడండి సర్జరీ జరగకుండా తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచండి నా తండ్రి నన్ను కూడా ప్రభా తాగూడి నుంచి విడుదల పొందినట్టుగా మీరే సహాయపడండి కుటుంబం అంతా కూడా నా తండ్రి శాక్షణలోనికి రావడానికి కుటుంబం అంతా శాంతి సమాధానంతో నెమ్మదితో ఉంటుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మీ సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభావ రవి చల్ల బట్టి మీ పాతల చేత మొరపెడుతున్నాం రవి చల్ల బ్రదర్ చేసుకోనండి తన కిడ్నీను లివర్ హార్ట్ నువ్వ మీరు ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి సంపూర్ణమైన మారు రక్షణ తండ్రి మీరు అనుగ్రహించండి ప్రతి అనుమానాన్ని ప్రభావ మీరు అని మీలో స్థిరపరచం ప్రార్థిస్తున్నాం కుటుంబంలో సమాధానం దర్చు మనం ప్రార్థిస్తున్నాం అదే రీతిగా ప్రభు రాజేష్ బ్రదర్ క్యాన్సర్ బట్టి మీ పాతల చింత మొరపెడుతున్నాం ప్రభు తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన సంతో ముట్టండి తాకండి యశోక్రీస్తున్న అమ్మంలో ప్రభావ సంపూర్ణ స్వస్థతం తండ్రి ప్రభు బ్రదర్ అనుగ్రహించండి కుటుంబంలో మీ సమాధానం అనుగ్రహించండి నేమది అనుగ్రహించండి కావాల్సిన ఆర్థికంగా ప్రతి అవసరక నక్కర్తను మీ మహిమశ్వరం నుంచి తీర్చమని సాధిస్తుంది కుటుంబం అంతా బట్టి తండ్రి సర్వసత్యంలోనికి రావడానికి మీరు అదే రీతిగా ప్రభావ రీణ సిస్టర్ను బట్టి మీ పాదాలు చెంత మొదలు పెడుతున్నాం ప్రభావ తండ్రి సిస్టర్ని మీరు మీరు మీరు మీరు మీరు జ్ఞాపకం చేసుకోనండి తన పక్షవాతంతో బాధపడుతుండగా ప్రభావ అతను మీరు జ్ఞాపకం చేసుకోనండి స్వస్థపరచండి లేవనెత్తండి మీ సాక్షులు నిలబెట్టండి ప్రభావ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది చేయండి వారి బిడ్డలు తోడుకుండండి ప్రభావ వారి చదువుల్లో మీరు తోడుకుండండి తన గొప్ప మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కుటుంబం కావాల్సిన నెమ్మదిని ఆధారణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి అవసరం నక్కతున్న ప్రభావ మీ మహిమేశ్వరులు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మనస్యమ్మ గారిని పెట్టి మీ పాదాలు ఎంత మొర పెడుతున్నాం ప్రభావాలకు సర్జరీ జరిగి జరగాల్సింది ప్రభా తర్ మీరే కార్యం జరిగించండి ఆటంకాలు తొలగించండి నా సర్జరీ నేను జరగడానికి చెప్పించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేసిన ప్రభావ మీ సాక్షిగా మీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం కావాల్సిన అన్నింటినీ ప్రభావం మీ మహిమేశ్వరులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సరిత శిస్టర్ను బట్టి మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం ప్రభు తండ్రి నేను తను బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి అయినా మీరు రక్త ప్రోక్షణ దయచేయండి ప్రతి క్యాన్సర్ కాలం నుంచి విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థపరచండి అయినా తండ్రి తనకు ధైర్యం శక్తి బలం మీరు అనుగ్రహించండి ఆత్మతో నింపండి నా ప్రభు తండ్రి కుటుంబం అంతా కూడా ప్రభా రక్షణలోనికి రావడానికి సహాయపడి తన ట్రీట్మెంట్ లో మీరు తోడుకునండి కావాల్సిన ప్రతి అవసర తగ్గత మీ మహిమ నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి ఎదుగుతులకి పాపను బట్టి పాదాలు చెందు మొర పెడుతున్నాను ప్రభావ చిన్న పాపను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి కాలుకు నాన్న బోన్ పెరుగుతుంది ప్రభావ తన మీరు పెరగకుండా సహాయపడండి నా తండ్రి ఎటువంటి నైనా ప్రభావ లోపం తను ఉండడానికి వీలదు నా తన మీరు ఏదైనా కృపణను గ్రహించండి మీ సాక్షి మీద భయంకరంగా నిలబెట్టండి కుటుంబం అంతా కూడా ప్రభావ సంపూర్ణంగా మారు మనసు పొంది రక్షణ పొందక మీరే సహాయండి అదే రీతిగా తండ్రి నా దేవ శివదాసు బట్టి మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం తండ్రి తను బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రతి క్యాన్సర్ కణం నుంచి విడిపించండి తన ట్రీట్మెంట్ లోనైనా తోడుగుండండి అయినా కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చండి కుటుంబం కూడా ప్రభావం సంపూర్ణ సత్యంలోనికి రావడానికి సహాయపడండి మీదాసిన మీ నామాన్ని మయంకరంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దిలీ బ్రదర్ ని బట్టి ఆయన మీ పాదాలు చెంత తండ్రి గిలీ బ్రదర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నేను తనకు మంచి ఆరోగ్యం దేయండి తన ఉద్యోగంలో స్థిరపరచండి నేను మీ కల్చర్ లో మీ నామానికి భయంకరంగా వాడుకోనండి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం మనం ప్రార్థిస్తున్నాం దాంట్ అధిరతిగా హన్ీత పాపని మీ పాదాల చెంత మొర పెడుతున్నాను ప్రవ్వ పాపను జ్ఞాపకం చేసుకోనండి ముట్టండి తాకండి స్వస్థపరచండి అవి షుగర్ నుంచి నేను సంపూర్ణంగా స్వస్థపరచండి ఆయన ప్రభావర్ ఉండడానికి వెళ్ళింది ఆయన ప్రభావ వీడికి తండ్రి ప్రతి నైనా అబ్నార్మాలిటీ నుంచి విడిపించి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి సాక్షిగా మేము తరంగా నిలబెట్టండి కుటుంబం తండ్రి నాయన ప్రభావం నేను ప్రతి ఒక్కరూ రక్షణలోనికి రావడానికి మీరు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను తండ్రి తిమ్మతి ప్రధాన బట్టి పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ తనకు ఆపరేషన్ జరిగింది నాయన తండ్రి నాయన ప్రభావ తండ్రి తన సంపూర్ణంగా కోలుకోవడానికి మీరు సహాయం చేయండి తిరిగి నాయన పరిచయంలో బలంగా వాడబడ్డానికి గ్రొప్ప చొకించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నేను ప్రభా తన మీదే బలపరచండి నాగేశ్వర బ్రదర్స్ ను బట్టి నాగేశ్వర బ్రదర్ ను బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ తన లంగ్స్ లో నైనా ప్రాబ్లం ఉంది ప్రభా కిడ్నీలో ప్రాబ్లం ఉంది ప్రభావ మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి నా ప్రభా సంపూర్ణంగా మార్మన్స్ రక్షణ అనుగ్రహించండి కుటుంబం మొత్తం కూడా ప్రభావ మార్మన్స్ పొందడానికి సహాయపడండి కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రైతే నితిన్ బ్రదర్ ను బట్టి మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం తండ్రి యాక్సిడెంట్ అయింది ప్రభావ తండ్రి కాళ్ళు ఫ్రాక్షర్ అయింది మీరు జ్ఞాపకం చేసుకోనండి దాని ప్రతి గాయాన్ని కట్టగలిగిన దేవుడు ప్రభు ఆ గాయాన్ని కట్టండి స్వస్థపరచండి మీ నామానికి భయంకరంగా మీ సాక్షులు లేవనెత్తండి ఆయన రక్షణలోకి రావడానికి మీరు చూపించండి కుటుంబంతో కూడా తండ్రి సంపూర్ణంగా మరమను రక్షణ పొందే మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం అదే నన్న జర్మీయ బ్రదర్ బట్టి మీ పాదాలు చెంద మొరపెడుతున్నాం ప్రభు అన్న మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆయన మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి నేను అమని మయంకరంగా లేవనెత్తండి ప్రభ అనేక చోట్ల ప్రభావ ఇక సాక్షిగా తను నిలబడాల ప్రభావ సహాయండి తనకున్నటువంటి పెయిన్ నుంచి ఆయన ప్రభావ విడిపించండి కుటుంబ హృదయంలో ఉన్న ప్రతి తన విచారం చింత తొలగించండి అని కావాల్సిన ఆదరణ బలము శక్తి మీరు అనుగ్రహించండి మీ ఆత్మతో నింపండి ప్రభావ అని మీ సేవలను ఆయన తను లేపి మీ సేవలో మీ బహుమలంగా వాళ్ళు గమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రైతే ఇంకెవరేనా తండ్రి అనారోగ్యాలు కూడా ఇరుపులు ఇబ్బందులు కూడా అయినా వెళ్తూ ఉన్నారు నెమ్మది లేక నా తండ్రి నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లోనైనా తండ్రి శోధనలు కూడా నా తండ్రి వేదనలు గుండా వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయినా వారందరికీ కూడా మీరు తోడు కొనండి కావాల్సిన వారు గ్రహించండి అయినా లోకమంతా కూడా ప్రభావ సంపూర్ణ సత్యంలోనికి నేను మీరు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను కానీ నేను కేబీపీ ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకునండి వారి కుటుంబాల్లో మీ పనులకు శాంతి సమాధానంగా ఇచ్చేయండి అయినా వారి జీవితంలో ఆటంకాలు తొలగించండి వారి సేవా పరిచయం ఆటంకాలు తొలగించండి అందరినీ కూడా ప్రభా మీ పిలుపును ఏర్పడు నిశ్చయం చేసుకున్నాను సహాయం చేయండి ప్రతి ఒక్కరిని పరిచయం చేయాలా ప్రభా సహాయం చేయండి ప్రభా త ప్రతి ఒక్కరిని మీ జ్ఞానంతో నింపండి మీ ఆత్మతో నింపండి ఆయన ప్రతి ఒక్కరిని ప్రభావ మీ నామానికి మేము పరంగా వాడుకోమని తండ్రి దేవనా ప్రభావ ఈ రాత్రికాల సంఘంలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి ఆయన ప్రభా మీ వాక్యం బలపరిచిన తండ్రి హెచ్చరించిన ప్రభావ తండ్రి మా ప్రతి ప్రార్థన విని తన జవాబును భ్రహిస్తున్నంతవతరాలు చెందిస్తుంది కానీ ముందున్న సంగళ మీరే మాకు తోడుగుండమని ప్రభు రాత్రి చక్కని నిద్రను గ్రహించడం లేకుండా కనపరచడం సహాయపడను ఇంతవరకు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు యసు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించు గాక ఆ మేన్ అందరికీ టైనా అందరికి